జగదీశ్వరుడు ఉన్నాడు గనక ఆ భక్తుని యొక్క మహిమ అర్జునుడి కన్నా ఆయనది ఏమి మెరుగో చూపించటానికి అలా చేశాడు ఆయన దిగాడట ముందే దిగి ఆ అర్జునుడి యొక్క బట్టి నేల మీద దించాడు అర్జును కౌగలించుకున్నాడట వయస్ క్షేమే ఆ అర్జునా బాగున్నా పర్వాల బాగా సరే ఇట్లు ఏ ఏడు అహోరాత్రంగులు భీకర యుద్ధం జరిపి కృష్ణ సహితం పైన అర్జునుని రథ వి యుద్ధ విముఖులను చేసి జయలక్ష్మి విరాజితుండ పురం పునుగుదనియే ఆ ప్రకారంగా ఏడు రోజులు ఆ అర్జును యొక్క సైన్యాన్నంతా కూడా ఓడించి వెళ్ళిపోయాడట ఆ పురములోకి వెళ్ళాడు వెళ్ళి చెప్పాడు కృష్ణార్జును ఓడించాను అయిపోయారు నా చేతులు ఓడిపోయారు అంటే ఆ మహాభక్తులట ఆయన యొక్క తండ్రి తల్లి కుముత్వతి అని ఆమె హరి సన్నాసి నీ చేతులో స్వామి ఓడిపోయాడా రాళ్ళవాను గురిస్తే సమస్తమైనటువంటి గోపకులను ఏడు అహోరాత్రములు గ్రోచినటువంటి జగదీశ్వరుడు నీ చేతిలో ఓడిపోవటం సన్నాసి నీకు ఏదో ఒక ఆ విశేషత చేకూర్చడానికై ఆ ప్రకారంగా నటించాడు కాని ఆయన ఓడిపోతాడా చూద్దాం సర్వేశ్వరుని యొక్క దర్శన భాగ్యం మనకు త్వరలోనే కలుగుతుంది మరి రథాన్ని ఆ గుర్రాన్ని విడిపించుకొని వెళ్ళాలిగా వస్తాడు చూద్దాం అని ఆ సర్వేశ్వర స్తోత్రం చేసిందట చేస్తే ఆయన హంస ఆ మయూరధ్వజుని యొక్క తండ్రి మయూరధ్వజుడు తామ్రధ్వజుని యొక్క తండ్రి ఆహా ఆ తరుణి నీకు తెలిసినట్లుగా సర్వేశ్వరుని యొక్క మహిమ ఎవరికి తెలియదు చాలా బాగా చెప్పావు వీడి చేతిలో జగదీశ్వరుడు ఓడిపోవటమా ఏదో వాడిగా ఘనతను కూర్చడానికి వారే సజ్జనులు శ్రీహరిని భజించడు వారే సజ్జనులు సంసార పంకమును వేసారక నిరదం వారి నిరంతరము కూడా ఆ సంసార పంకమునందు కూరుకున్నప్పటికీ మరి ప్రకారంగా ఉన్నది సంసారమును వదిలేసి ఐదు రోజులు వచ్చి ఇక్కడ ఆ వాడి యొక్క పాదసేవ ఎందు పాల్గొన్నారు అంటే వారేశారంగమును ఊరుకొని వేసారక నిరతము వారి చోరారవేడు చౌలారదలాదరమున విను వారేస జలు యులపై ధనములపై మనములపై సుఖ సాధనములపై గల మనము తిప్పి హరిగుణములపై నిత్యము నిలిపిన బాధే నిరంతరము కూడా ధనముల మీద బాంధవుల మీద సంపదల మీద పిల్లల మీద ఉండేటటువంటి మోహాన్ని తిప్పుకున్నటువంటి వారే సర్వేశ్వరుని యొక్క గుణముల మీద ఎవరైతే నిలుపుతూ ఉన్నారో వారే సజ్జనులు నరపతి నని గర్వింపక నరపతి నని గర్వింపక విద్యా పాములు అర్జునను లజ్జింపగ నడు వెంకట దాసుని మాని దివ్యకేతనుని నిత్యము భారే సోలు నేను సర్వీ ప్రభువునని విద్యావంతుడునని అనే భావంచేత గర్వం చెందకుండా ఏదో కష్టములు కలిగినవి కదా అని విరమించకుండా బాగా పెట్టి మంచి పంచి కట్టి దేవాలయంలోకి వచ్చాడట వృద్ధున్నే ఆయనకు ఈ ఊర్లో ఒక ఆయన ఏం మామ మామయ్య గారు వరుస అవుతారు అమ్మగారి పలకరించి పాడలి గారు అసలు గురువుగారు మొన్న చెప్పిన దగ్గర నుంచి ఇక నేను వేణుగోపాల్ సేవేలేండి ఇంకొకటి లేదు చీకటితో రావాల్సింది మూడోనాడు మానేశాడు ఏదో ఇబ్బంది కలిగింది ఏం రావట్లేదు అనుకుంటేనే గుడ్డలేదు ఏదో చిన్న కష్టం అలా కాదు ఆ మహాపురుషులు ఉన్నారే ఆ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా వాటిని అది ఆ దాని విధానం అది కష్టములు వెనక ఎవరు అడిగారట తాతగారిని దుర్మార్గం సాగినంత వరకు అసలు వాడికి ఏ రోగము రాదు ఏ కష్టము రాదు ఏ ఇబ్బంది రాదు ఎవడు ఎదురు రాడు భలే అసలు భగవద్భక్తుడు అయ్యేటప్పటికి ఆయన కష్టాలన్నీ చుట్టుముట్టాయి అని అడిగారు అప్పుడే పరీక్ష ఒకటి అప్పుడే బాగా ఎక్కువ అవుతాయి ఎందుకంటే తాతగారు ఒక చక్కని ఉపమానం చెప్పారు ఏమిటంటే అరే ఏం లేదురా ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉంటాడు ఊరిలో పది మంది దగ్గర అప్పులు చేస్తాడు చేసినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ ఆ నోటులు తారీఖులు వెళ్ళేటప్పుడు గుర్తొచ్చినప్పుడు కనపడినప్పుడు ఒక్కొక్కటి అడుగుతుంటాడు వాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు పది మంది కలిసి వెళ్ళి ఒకేసారి పెడతారు మా బాకీ గట్టికి వదులేదు ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఈ దుష్టమైనటువంటి గుణములన్నీ ఉన్నాయే వీడు చేసిన దుర్మార్గములు సాగుతూ ఉంటాయి వీడు ఎక్కడికి పోతాడలే ఎప్పుడో ఒకసారి పచనం చేస్తాం కదా అని ఆ దుష్టములు సమీపములకు రావట ఎప్పుడైతే భగవద్భక్తుడుగా మారాడో ఇక అయిపోయింది వీడు పార్టీ ఫిరాయించుతున్నాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడని కష్టములు అన్ని కూడా ఒక్కసారి చుట్టుముడతాయి ఊ పెట్టి వెళ్ళేవాడిని కనుక నిర్బంధించినట్లుగా కనుక అలాంటి కష్టములు వచ్చినప్పటికీ విద్యాపరుడన బాములు వరసనను లచ్చింపరు వెంకటదాసుని ప్రవచన నంద నందని స్మరణించిన వారే సజ్జనులు స్వామి బాగున్నది అలాగే అయితే మరి సర్వేశ్వర ఆరాధన చేయనటువంటి వారు ఎలా ఉంటారు చెప్పండి అడిగిందట ఆ మయూరధ్వజని యొక్క భార్య అంటే ఆయన చెబుతున్నాడు అనుభవి అనుభవిలా చుండవతారెత్తి లోడు దొర దొక్క మానవులు అనుభవి సర్వేశ్వరుడు లోవన మనకై ఆ అనేక అవతారము లేత్తి కొని చేస్తూ ఉన్నాడు అవి తప్పు అన్నటువంటి వారట ఖర తృషణూషుర రావణ కుంభకర్ణ నరక చే త్రిశరుడు దోషనుడు రావణుడు కుంభకర్ణుడు ఆ విరాధుడు కంసుడు శిశుపాలుడు పౌండ్రక వాసు దేవుడు దంతభక్తుడు మాగధుడు ఇలాంటి వారు ఎలాంటి కష్టములను అనుభవించారో సర్వేశ్వరుని చేతిలో తెగి అవతల పోతున్నారు అయితే మరి సర్వేశ్వరుని చేతిలో తెగటం కూడా సుకృతమే కదా అంటే అంతవరకే కానీ అపయశస్సు జగత్తులో వారు ఉన్నంత చెకోవలసినది అది ఆ మంచిది వాజులకు కస్తూరు చందనంబులకు మంచిగా విష్ణుని దూషించడు దురాశయలు నరహరి దివ్యల్ వెంకటేల పదాంబులు సరింప కథడుగా పరాత్వరుండవునూరు ఆయన పరాపరుడా అని ఎవడైతే అంటూ ఉన్నాడు వాడు బిరులై రులై రోగాతురలై పరకింకరులై ఇతరులకు బానిసలై క్షమిటి గ్రుడ్డి మోగ ఇలాంటి ఆ లోపముల చేత అనుభవించుతారు దేవి అని చెప్పాడట ఆ మహాపురుషులు గనక ఆ మహత్తరమైనటువంటి భక్తి భావము కలిగినటువంటి వారై అలా సర్వేశ్వర స్తోత్రం చేస్తూ ఉన్నారు అటు సమయంలో ఇక అడిగాడు అర్జునుడు స్వామి చీకడబడినయి వేద్దాం వేషం వెయ్యాలి మరి ఆయన దగ్గర నుంచి తీసుకోవాలంటే సాధ్యమా అని ఆ నిసా సమయంబున అంతఃపురం ప్రవేశించి ఆ నగరుల సమయంబున ఒక బ్రహ్మచారి ఒటువుగా తయారు చేశాడట అర్జునుణ్ణి తాను ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించాడు వృద్ధ బ్రాహ్మణుడుగా వెళ్తూ ఉన్నాడట ఆ నగరము వెళ్తూ ఉంటే ఇక ఎలా ఉన్నది ఆ నగరం యొక్క శోభను శ్రీవాసుని పూజనం బునచ్చు పుణ్య నిధులు ఏ వాడనుగొన్న సీతామనోకరు భజనంబుగా పెంచు భాగవతులో ఏమో క్షింప ఇందిరాభజనం మంత్రం జడు ఘనగుణా చూసిన సీతమనోహరుడు భాగవతులు శ్రీకృష్ణ పాద భక్తి చేరేగు ఆనంద భాష్పవారి ధార దిన సుగుణ సత్తములు కలిగి పరమ పదమట్టులుండే అప్ పట్టణంబూ ఆ ఏ వైపును చూసినప్పటికీ కాళ్ళు దాచి ఇసురుకునేటటువంటి వారు ఆవిలంతలో ఆవిలించేవారు ప్రక్క వాళ్ళతో మాట్లాడుకునేవాళ్ళు ఇక ఎప్పుడు ఆపుతాడాయినా అనుకునేటటువంటి వారు ఇక్కడ ఎలా ఉన్నారు అక్కడ అలాగే ఉన్నారట ఆ ఏవాడు చూసిన శ్రీవాసు దేవుని పూజనంబునచ్చు సర్వేశ్వరుని యొక్క నామోచ్చారణ చేసేటటువంటి వారు సీతామనోహరుణ్ణి ఆ భజన చేసేటటువంటి వారు మంత్రమును ఉచ్చరించేటటువంటి వారు ఆ కృష్ణ కథలను వర్ణించేటటువంటి వారు ఆ ప్రకారంగా పరమ పదమట్టు నుండి పట్టణం వో పరమ పదములాగా ఉన్నదట ఇక దానితో సమానమైనటువంటిది ఆ ఇంకొకటి లేదు అంటే చూసి అంటాడట అర్జునుడు ఏమి స్వామి ఈ పట్పుర వైభవం ఏ మాటల సందడినైన దేమి స్వామి ఏలపాటలయందు వాళ్ళ పాటల ఎందు ల పాటల ఎందు తోలపాటల ఎందు పాటల ఎందు లాలిపాటల ఎందు తోలపాటల ఎందు శ్రీలిచ్చు నీ నామజాలమేగా కొడుగోలు లేదీ పట్టణాలయలయందు మామూలుగా పాడుకునేటటువంటి వారు చోల పాటలు పాడేటటువంటి వారు లాలి పాటలు పాడేటటువంటి వారు మనోహదలు నేసెడు వారు బట్టలు కంచెడు వారు కలుపులు తీసేడు వారు కొండలు గుంజడు వారు కొండలు నేసెడు వారు బట్టలు ఉతికెడు వారు స్వామి ఆ ఏ మూల చూసినప్పటికీ ఇలాంటి మహిమ ఉన్నది అని ఇన్న గరము చూడకమును పెన్ని తిన వంటి భక్తుడిల లేడని నిన్నటి వరకలేపము సన్నంబైపోయనే సర్వజ్ఞనిధి అయ్యా ఈ పట్టణాన్ని చూడక మునుపు నా ఇంటి భక్తుడు అసలు లేడు అని అనుకున్నా ఆ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ గర్వం కూడా నశించిపోయినది వీరి ఆ భాగ్యము వీరి పుణ్యము ఏమని చెప్పవచ్చు అంటే ఆ సొంత ఒపువు కంటే సొంత సుతుల కంటే కళ అవతుల హెచ్చు చేసి నన్ను గులుతురు వీరలు వారికేను నేను వసు అర్జున తమ యొక్క బిడ్డల తమ శరీరముల కళా పోషకులైనటువంటి అనేక రకములైనటువంటి విద్వాంసుల నా యొక్క భక్తి అందు వీరికి ఆదరణ ఎక్కువ వీటి మీద ఉండదు అందుచేత ఆ సద్భక్త వరులు కలిగినటువంటి ఈ పట్టణము వారికి నేను ఎప్పుడు కూడా వసున్నై ఉంటాను సుమా ఆ ప్రకారంగా ఆ మాట్లాడుకుంటూ తెల్లవారైనప్పటికీ ఆ రాజు కొలువు ఉన్నాడు ఆ కొలువులోకి ప్రవేశించారట ఆ పురుషుడు గనక ఆ సాధువులని భక్తులను పూజించేటటువంటి వ్యక్తి ఎదురు నమస్కరించి స్వామి ఏ దేశం ఏం పని మీద దయచేశారు మీరు ఏది కోరితే అదల్లా కూడా ఇవ్వటానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను ఏం కావాలో దయచేయండి రాజా నీ యొక్క గొప్పతనాన్ని విన్నాం నీవు సుగుణ ఘనివని ఆ దాన నిరతుడువని తెలుసును కానీ ఆ నేను ఒక వృద్ధ బ్రాహ్మణుడను కనపడతానే ఉన్నది ఈ పిల్లవాడు నా కుమారుడు మీ పట్టణంలో ఉన్నటువంటి సుశీలుడను బ్రాహ్మణుని వద్ద కన్యగలదని ఇతనికి అడుగలంచి వచ్చుచున్న బాహ్యోద్యానంబున ఉన్న అరణ్య మార్గం ఇలా వస్తూ ఉంటే ఈ పురము బయట ఉన్నటువంటి ఒక భయ భీకరారణ్యమునందు ఒక సింహం పట్టుకున్నది పిల్లవాడిని లబలబ ఆ పిల్లవాడిని వదులు మనుష్య భాషలతో మాట్లాడిందడు సింహము ఈ పిల్లవాడిని వదిలిపెట్టు కావాలంటే నన్ను దేను వయసు ముదిరిపోయిన వాడిని సమస్త ఇబ్బందులు భోగములు అనుభవించిన వాడిని పిల్లవాడిని వదిలిపెట్టు అంటే వదలనంది ఒక చిత్రమైనటువంటి కోరిక కోరిందా సింహం అది చెప్పవలను అంటే మరి మీరు బాధపడతారేమో కానీ చెప్పక తప్పదు నువ్వు స్థిమితంగా ఒప్పుకుని నా కోరిక నెరవేర్చుతాను అంటే చెబుతాను అంటే ఆ నన్ను దినమంటే అన్నదట తపములచే నోములచే విలంబుగస్బునే రథనములబుడ విరుగవే ఏవయా బ్రాహ్మణుడా నీ నీ శరీరము నీ మాంసమా ఎముకల గూడు అనేక రకములైనటువంటి జప తపముల చేత బాగా మొండిబడి ఉన్నావు ఒట్టి ఎముకలే నా పళ్ళు ఇరుగుతి నిన్ను అసలు నేను కొరకాలేను నవలాలేను ఈ పిల్లవాడైతే మెత్తగా ఉంటాడు కాదు ఇంకేమన్నా చెప్పండి అంటే చెప్పింది మరి చెప్పమంటారా మీరేమి బాధపడరు కదా స్వామి ఏమీ బాధపడను ఏది కోరినప్పటికీ ఎలాంటి దుర్ఘటమైన విషయమైనప్పటికీ ఇవ్వడానికి సంసిద్ధుడనై ఉన్నాను ఏం పర్వాలేదు చెద్దాం ఏమిటి అంటే ఆ సింహం కోరుంది ఈ రాజ్యాన్ని పరిపాలించుతూ ఉన్నటువంటి రాజు యొక్క శరీరము మహాధర్మాత్ముడు అతని యొక్క శరీరము నిలువుగా కోసి ఆ కుడి భాగము గనక ఆ మాంసము నీ పిల్లవాడిని వదిలిపెడతా అని చెప్పింది మరిది ఎంత బాధాకరమైనటువంటి విషయము మీరు అంగీకరించుతారా చెత్తం ఏం పర్వాలా ఇస్తాను ఏమి దాని గురించి మీరు బాధపడవలసినటువంటి పనిలే అంటే ఆ భార్య అంటూ ఉన్నదటము నాదానిచ్చద ఏ నాటికైనా మరణమున్నది కాని శాశ్వతంబుగా అభిభు పై దేహము ఈనాడే పతికి తమ్ముగా నిమ్మేను విడిచి స్వామి నా ఎప్పటికైనా మరణం తప్పదు అతికి హితముగా నా శరీరాన్ని ఇస్తాను మలమూత్రుసియు చొల్లును ఎమ్ములు చెమ్మటలిగినదే కద ఈ దేహము అనేక విధములైనటువంటి మాలిన్యములు కలిగినటువంటిది ఈ శరీరము దీన్ని అలా ఇచ్చేసి దానము పటిహితాన్ని నెరవేర్చినటువంటి దానై ఆ వచ్చినటువంటి అతిథి యొక్క కోరిక తీర్చిన దాన్ని అవుతాను గనక నేనిస్తాను కరుణ వెంకటాఖ్యునేడు కనికరమున వెంకట దాసుని బ్రోచడు నందనందుని మాడ కేతను నందనందుని భవచున్ని భక్త జీవను నేను గరుడకేతనుడు భక్త జీవనుడు ఆశ్రత కల్పుడు ఆవన్న శరణ్యుడైనటువంటి ఆ నంద నందని స్థుతించుతూ నేను ఇస్తానండి నా దేహం తీసుకోండి ఇవ్వండి ఆయనకి పనికిరాదు నేను అడిగా అలాగే ఏవండి ఆ ఓ సింహమా సగభాగమే ఎందుకు మొత్తం రాజు రాజుని బాధ బాధ లేకుండా ఉంటది కాదు పురుషుని యొక్క శరీరములో సగభాగం ఎడము వైపు స్త్రీది కనుక ఆ భాగం పనికిరాదు రాజు దేహంలోనే ఎడం భాగం పనికిరాదంటే నీ దేహం ఎలా పనికి వస్తుంది అలా కుదరదు పైగా నీ భార్య నీ కొడుకు నెత్తి మీద రంపం పెట్టి కోసివ్వాలని అడిగింది వాళ్ళిద్దరే కోయాలి ఇతరులు ఎవరు పోస్తే పనికిరాదు ఆ కుమారుడి ఇస్తానికి సిద్ధపడ్డాడట ఆ మహాపురుషులున్నారే పరశురాముడు తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చి తల్లిని వధించటానికైనా వెనుక రాముడు అరణ్యములకు వెళ్ళాడు ఆ భీష్ముడు తండ్రి కొరకై శాశ్వత బ్రహ్మచర్యాన్ని పాటించాడు కనుక నేను కూడా మీ యొక్క సేవలో భాగం పంచుకొని శాశ్వతమైనటువంటి యశస్సును గడించుతాను నేనిస్తాను పనికిరాదు కొయ్యి నువ్వే కొయ్యాలి చెప్తాం ఇక చేసేదేమున్నది ఆ ప్రకారంగానే అంగీకరించాడు స్వామి ఏం పర్వాలా అని ఆ కుమారునకు పట్టాభిషేకం చేసినటువంటి వాడై రంపమును తెప్పించి కొయ్యమన్నాడట పౌరులు ఒక ప్రక్కన ఆ మంత్రులు పురోహితులు సామంతులు ఆ పురుషాన్ని ఇలాంటి వాడిని పోగొట్టుకున్న తర్వాత మేము బ్రతికెందుకు మాకు దిక్కెవరు మేము ఎలా బ్రతుకుతాము అంటే వారిని అందరిని కూడా అనేక రీతులు ఓదార్చి ఏం పర్వాలేదు అలా దుఃఖపడకూడదు అని అంగీకరించితే పెట్టారట స్తోత్రం చేస్తూ ఉన్నారు సరసిజలోచనాయ సరోరుగా సురఖండ విపద్ర గరుడాయ ధర చూరిగాయ నమో నమోస్తు ఆ వారిద్దరూ కూడా స్తోత్రం చేశారట సరసి జలోచనాయ ముని భాస్కరలోచనాయ ఆ భాస్కర శలోచనాయ సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడా రాక్షస సమూహమును నాశనం చేసేటటువంటి వాడా గరుడ కేతనము కలిగినటువంటి నమో నమాస్థు అని ఇద్దరు కూడా ఆ ప్రకారంగా స్తోత్రం చేసి కోస్తూ ఉంటే ఆ నూరు రంపంబులు దగినవుగా రాజు శరస్సు నూరు రంపములు తెగిపోయి అలా పెడటమే ఒక ఊపు ఊపేటప్పుడు పెళ్ళు విరిగిపోతూ ఉన్నాయి చూసాడట అర్జునా చూసావ్ వారి యొక్క భక్తి ఎంతసేపు పరీక్షించాలి వదిలేద్దా చెద్దాం అంటే అర్జునుడు అయ్యా ఏమిటి మీరేదో మంత్రము ఉచ్చరించుతూ ఉన్నారు అది ఆపండి అందుకే తెగటలా ఈ మంత్ర మహిమంబు పూర్వము నాకు నువ్వు కొంత తెలుసు పూర్వము తనను బాధింపవచ్చిన పాండవులకు ఆ దుర్వాసముని వలన ఈ మంత్ర మహిమంబు చేత బాధను తొలంగితిరి ఒంటరిగా పోయి ఆంజనేయుడు శ్రంకను దహించి రాక్షసులను సంహరించి రావును ధిక్కరించి మాట్లాడే ఏకాకి అయినటువంటి అర్జునుడు ఖాండవంబు దహించే పద్నాలుగు వేల గంధర్వులను ఓడించే కురు సైన్యంబులు నిర్జించి విరాటుని గోవులను మరలించే ఇలాంటి మహిమలు ఆ ఆ నామోచ్చారణ దాని మూలమున ఈ మహిమ అది ఆపండి అది ఆపితే గాని తెగదు లేకపోతే వెళ్ళిపోతాం ఇస్తారా కోసి సరే ఆపారట ఆపేటప్పటికి తెగింది పైప్ వేడు కొంత దిగిందట ఘాటు పడింది అడిగితే ఆ అతి సమయంలో ఎడమ కంటి నుండి నీరు కారిందట రాజు కంటి వెంట నీరు కారేటప్పటికి లేచాడట స్వామి వలదు భూమి సునిదానము వలదు పలు విధముల మన నుంజులో బలదు కంబుతో వాడు గావలయు లేని చోకంటి నీరులకు నేల వలదు మంచి వాడనుకే తె మనము యాచించినందుకు ఇది వినిపించిరంబున రాజు మంచివాడు ధర్మాత్ముడు ఇస్తాడు అని అనుకున్నాం ఏదో మోసం చేశాడు కంటిరిగనే వలదు బాధపడుతూ ఉన్నాడు లోపల లేకపోతే ఎందుకు వస్తుంది నీరు కుటిల ముడిపి వెంకట దాసుని కుటిల ముడిపితో తడుకున్రోచడు వటపత్ర సాయడు వద్దు ఈ దానము వద్దు లే అబ్బాయ్ వదంపా అంటే ఆయన అన్నాడట స్వామి ఇంతకన్నా అన్యాయంకేమైనా ఉన్నదా యద్దు చేశారే కుడి పార్శ్వము ఎంత నీరు వచ్చినట్లయితే మీకు ఇవ్వడానికి ఇష్టం లేదు అని అనుకునే పని వ్యర్థమైపోతూ ఉన్నదే ఈ భాగము అని ఎడమ పార్శ్వము అంత అలా నీరు వస్తే తమరు అలా అంటే నేనేం చేయనండి మీరు అనుగ్రహించకపోతే అంటే అంతేనంటావా సరే కాని అని ఆ ఆ ప్రకారంగా వీళ్ళు అలా పట్టే లోపలనే ఒక్కసారి సాక్షాత్కరించారట ఎలా ఉన్నది అంటే నీరదంబులంబున గు్రగా నీరందీలంబున గు్రగా ఆశించు దేహంబుతోగ వసంత సురనాథసులకు నప్పి దేహంబుతో నీారణ అగ్ని నేర జాప్తులకైనా కడువింత పుట్టించు కాంతితో కమలాండములెల్ల లోపల నుంచి పొలుబారు రక్షించు బ్రంబులైన విలాసములతో లక్ష్మితో వెలుగు వక్షస్థలం మందహాసంబుతో జనవరుని గోష్టి కేశవుడు తోచే నీరదంబుల క్రిందీలంబున కు తుల్యమై ప్రకాశించు దేహం గుతోడా ఆ ఇంద్రనీల మణులను ధిక్కరించి నీలమహ శ్యామమును తిరస్కరించేటటువంటి ంతితోడ సుమకర్ముకసు అప్యగముతోడ మన్మధుడు ప్రజుమ్డు నలకూబరుడు ఇలాంటి వారు దేవతల్లో సౌందర్యవంతులుగా లెక్క వాళ్ళకైనప్పటికీ ఆ అప్పివగలిగినటువంటి దేహకాంతితో నీహారణ అగ్ని నేరకైన అగ్నిహోత్రమునకు సూర్య చంద్రులకు మించినటువంటి దేహ కాంతితో ఆ కమలాసనాండములన్నీ కూడా ఉదరమున ఉంచి రక్షించేటటువంటి బొత్సతో లక్ష్మీదేవి వక్షస్థలమున కలిగినటువంటి వాడై సహజమైన ఆ చిరునవ్వును ఆ అలా ప్రదర్శించుతూ ఒక్కసారి ఆ రాజుని ఎదుట స్వామి ఒక్కసారి సాక్షాత్కరించాడట అలా స్పృశించేటప్పటికీ ఆ రాజు యొక్క దేహములో ఉన్నటువంటి గాయములు మానిపోయి ఎక్కడ నూతన కాంతి ఒక్కసారిగా కలిగిపోయిందట ఆ ఏ విధమైనటువంటి బాధ లేదు స్తోత్రము చేశాడు భార్యతో కుమారునితో కలిసి వచ్చి పాదముల మీద పడి స్వామి తమ యొక్క దర్శన భాగ్యం కలిగింది మా వాడు చేసినటువంటి పని వలన